యూ కెన్ నాట్ అబ్జర్వ్ ది సౌండ్ ఆ సౌండ్ తెలుసుకోలేము శబ్ద శబ్ద తన్మాత్ర యొక్క భేదాలను తెలుసుకోలేము పెద్దగా అనుమాచార్యకర్తలు చంద్రమండలం మీద పాడేనంటే అది ఎవరికి వినపడతాం ఎందుకని దెర్స్ నో మీడియం వ్యాక్యూమ్ ఆ వైడ్ స్పేస్ అనమాట ఆ వైట్ స్పేస్ లో ఈ శబ్ద తన్మాత్ర లేదు అక్కడంతా నిశ్శబ్దమే ఉంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి శబ్ద తన్మాత్రనే ఆవరణ ఆకాశమనే ఆవరణ లోపలనే అన్ని ద్వంద్వాలు ఆకాశం అన్న ఆవరణ దాడితే ఏకం అద్వయం ఏకం అద్వయం అక్కడ ఏమి లేదు అంతా ఒకటే ఈ పంచతన్మాత్రల యొక్క ప్రభావం ఏమి లేదు పంచతన్మాత్ర ప్రభావమే లేకపోతే పంచభూతాల ప్రభావం అసలు లేదు పంచభూతాల ప్రభావమే లేకపోతే ఇంకప్పుడు ఎనిమిది నాలుగు లక్షల దేవరాశులు లేవు స్థావర సృష్టి లేదు చంద్రమండలం మీదకి వెళ్ళి అమీబా ఎక్కడుందో వెతుకుతానండి అన్నాడు అనుకోండి ఎప్పటికవుతుంది ఆ పని మీ బా చంద్రమండలం మీద ఎప్పటికి కనిపెట్టాను అది అయ్యే పని కాదు ఎందుకని ఈయన అక్కడంతా స్పేస్ సూట్లో ఉండి పని చేయాల్సిందే తప్ప అది ఎప్పటికీ ఆవు ఇప్పటికీ మనం ఆల్రెడీ దీనికోసమని ఆ అంతరిక్ష పరిశోధనల కోసమని పెద్ద ప్రపంచాన్ని అక్కడ కట్టాము ఇస్రో స్పేస్ స్టేషన్ అని పెద్ద స్పేస్ స్టేషన్ కట్టేశారు ప్రపంచంలో ఉన్న దేశాల అందరూ అక్కడికి ఆ స్పేస్ స్టేషన్లో ఉండి రకరకాల పరిశోధన చేస్తుంటారు ఎంతసేపు చేసినా స్పేస్ స్టేషన్లో మళ్ళీ ఎటువంటి వాతావరణాన్ని సృష్టించాం మానవుడికి అనుకూలమైన వాతావరణాన్ని అక్కడ కూడా సృష్టించు స్పేస్ స్టేషన్ బయటేమో ఒక వాతావరణం ఉంది స్పేస్ స్టేషన్ లోపల ఒక వాతావరణం మరి ఇలా కృత్రిమ మాధ్యమాల ద్వారా మనం తెలియబడేది తెలుసుకునేది కూడా సహజమైనటువంటి దాన్ని తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నం అనమాట కాబట్టి జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి ఏమంటే ఆకాశం నాకు అలా కనపడలేదు కాబట్టి లేదంటే లాభం ఆకాశం అనుభూతి ద్వారానే తెలుసుకోగలుగుతాం ఆకాశాన్ని అనుభూతి ద్వారా నిర్ణయం చేస్తే ఆకాశానికి ఆధారమైన ఆత్మస్వరూపాన్ని అనుభూతి ద్వారా కాకుండా కళతో చూపెట్టమంటే ఎడ చూపిస్తారు పాజిబుల్ సర్వవ్యాపకమై దాని దేన్నైనా సరే అనుభూతి ద్వారానే తెలుసుకోవాలి విచారణ ద్వారానే తెలుసుకోవాలి వేరే మార్గం లేదు అందుకనే జ్ఞాన మార్గం అవసరమైంది లేకపోతే కర్మ భక్తి మార్గాలు సరిపోతాయి జ్ఞాన మార్గం అవసరం లేదు అసలు హాయిగా ఈశ్వర నామ సంకీర్తనం హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామని అనుకుంటూ ఉంటే ముక్తి వచ్చేస్తుంది కానీ అలా రావట్లేదు కదా పరాభక్తి స్థితిలోకి స్మరణ విస్మరణ తత్స్మరణ అయితే తప్ప అది ముక్తి మోక్షంగా పరిణమించడం కాబట్టి మానవ పరిణామంలో ఈ పంచభూతాల పాత్ర ఎంతో ఉంది ఆ పంచభూతాలకు ఆధారమే ఉన్న పంచతన్మాత్రల యొక్క ప్రభావం కూడా ఉంది ఆ పంచతన్మాతలకు ఆధారంగా ఉన్న ఆత్మస్వరూపాన్ని మనం అనుభూతి నిర్ణయం ద్వారానే గుర్తించాలి విచారణ నిర్ణయం ద్వారానే గుర్తించాలి ఆ స్థాయికి ఎదిగి మాత్రమే మనం గుర్తించాలి దాన్ని మనం లడ్డూ స్థాయికో దాన్ని మనం గులాబ్ జాము స్థాయికో దించాలంటే వీలు అని ఇవేవి అందులో లేవా ఆకాశమే దాంట్లో ఉందిరా బాబు ఆకాశానికే ఆధారంగా ఉంది ఈశ్వరుడు ఆకాశానికే ఆధారంగా ఉన్నాడు ఆత్మ ఆకాశానికి ఆధారంగా ఉంది ఆకాశానికి ఆవల ఆవల అన్నటువంటి నిర్ణయం చూడటం మనకి రాకపోతే బుద్ధితో ఎంతసేపు ఈవలే ఉంటాం ఇది గుర్తుపెట్టుకోవాలి ఎంతసేపు ఈ ఒడ్డు మీద ఆ ఒడ్డు మీదకు తరించేవా ఆవల పరం అన్నటువంటి నిర్ణయానికి మనం తరించాలి అది కేవలం విజ్ఞానమయ కోశ వికాసంతోనే సాధ్యం అవుతుంది బుద్ధితోనే సాధ్యం అలా మీరు ధరించినప్పుడు మాత్రమే అది మీకు తెలియబడుతుంది చదవండి అనంతమై ఉన్న ఆకాశమును దర్శించుటకు మనము అసత్తులమై ఉన్నందున మన మన దృష్టికి ఆకాశము నీలి వర్ణముగా అంటే మనం అవతలకు చూడగలిగే శక్తి మన ఇంద్రియాలకు లేదు కళ్ళ కనబడుతున్న దాన్ని తెలుసుకోగలవే గాని ఆవతలు ఉన్నటువంటి దాన్ని తెలుసుకోమంటే ఈ ఇంద్రియాలు అసక్తం చిన్నప్పుడు చిన్నపిల్లల్ని ఆట ఆడిస్తారు అనమాట తల్లిదండ్రులు ఓ గుప్పెట్లో ఓ వస్తువు పెట్టుకుని ఏ గుప్పెట్లో ఉందో చెప్పని అడుగుట్టు చూపుతూ వాడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు ఈ గుప్పెట్ చూపిస్తే ఇందులో ఉండదు ఆ గుప్పెడు చూపిస్తే ఇందులో ఉండదు ఇటుజట్టు అడుజిట్టు మార్చేస్తూ ఉంటాడు అనమాట ఏమిటంటే ఈ వాడి ఇంద్రియాలు తెలివితేటల్ని పెంచడం అనమాట ఆ ఈ ఆట ద్వారా వాడు తెలుగుతేటల్ని పెంచుతాం అనమాట అందులో ఉందా ఇందులో ఉందా అందులో ఉందా ఇందులో ఉందా ఇందులో ఉందా అందులో ఉందా ఈ తర్కం ఆడుతాడు అనమాట వాటిలో బుద్ధి వికాసం వస్తుంది ఇట్లా ఇదే ఆట ఈశ్వరుడు కూడా మనతో ఆడుతున్నాడు మనం కూడా ఏం చేస్తున్నాం రామేశ్వరంలో ఉన్నాడా కాశీలో ఉన్నాడా రామేశ్వరంలో ఉన్నాడా కాశీలో ఉన్నాడా కాశీలో ఉంటే రామేశ్వరం రామేశ్వరం కాశీ అంతే ఒరే బాబు అంతటా ఉన్నాడు రా నాయన అని ఏ గొడవలేదు కదా సార్ లోపల బయట అంతటా ఉన్నాడని ఒప్పుకుంటే ఈశ్వరుణ్ణి మళ్ళీ ఈ వెతికే పని ఎందుకు కదో దో అదండంగా మారిపోయాను జీవితంలో సగభాగం ఈ పనికే పోతుంది ఎంతసేపు అక్కడ ఉన్నాడో ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడో ఇక్కడ ఉన్నాడు చిన్నప్పుడు మొదలెట్టావు ఈ ఆట ఆ గుప్పెట్లో ఉందా ఈ గుప్పెట్లో ఉందా అంతటా ఉన్నాడన్నవాడు చూడండి ఆ పిల్లవాడు ఈ ఆట ఐదు నిమిషాల కంటే ఆడాడు ఐదు నిమిషాలు అయిపోయేప్పటికీ అర్థమైపోతుంది వీడు నన్ను అర్థమైపోయి వాడు అడు తిరిగి వేరే పని చేసుకుంటారు వీడు ఎంత ట్రై చేసి ఈ తల్లిదండ్రులు ఎంత ట్రై చేసినా వాడు ఈ ఆట ఆడడం ఎందుకని వాడికి అర్థమైపోయింది ఓహో ఉంటే ఇందులో లేకపోతే అందులో ఉండదు అంతకుమించి వేరే ఏం లేదు కదా అన్న సత్యం వాడికి అర్థమైపోగానే